అస్పర్శయోగో వైనామా వైస్మర్యతే ప్రసిద్ధ ఉపనిషత్సూ అది ప్రసిద్ధమైన ఉపనిషత్తులన్నిటిలో కూడా ఈ అస్పర్శయోగము అనేది ప్రసిద్ధము దీనికి వైరాగ్యం మీరు పేరు పెట్టండి అసంగత అని పేరు పెట్టండి ఏదో ఒక పేరుతోటి అస్పర్శయోగము అన్నది దృఢంగా వస్తుంది అంటే ఇప్పుడు నేను పుణ్యాత్ముడను అన్నారనుకోండి అది పుణ్యస్పర్శ అయిపోయింది నేను పాపిని అన్నారనుకోండి పాపస్పర్శ అయిపోయింది జ్ఞానికి ఆ స్పర్శ ఏమీ ఉండదు తర్వాత నేను సుఖిని నేను దుఃఖిని ఇప్పుడు సుఖిని అంటే రేపు దుఃఖిని అనాల్సి ఉంటుంది ఇవాళ దుఃఖిని అంటే రేపు సుఖిని అన్నారు ఎల్లుండి సు దుఃఖిని అన్నారు కాబట్టి అహం సుఖి అహం దుఃఖీ అనే స్పర్శ ఉండదు అంటే జ్ఞాని సుఖంగా ఉంటాడని అనుకోకూడదు కానీ సుఖంగానూ ఉండడు దుఃఖంగానూ ఉండడు సుఖదుఖములకు అతీతమైన శాంతావస్థలో ఉంటాడు తర్వాత కర్మకాండవాడు ఎలా ఉంటాడు నేను స్వర్గం కావాలి అంటాడు వాడికి అది స్వర్గముతోటి స్పర్శ తర్వాత ఉపాసకుడికి వైకుంఠం కావాలి అంటాడు ఉపాసకుడికి స్వర్గమైన ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడు కూడా కర్మవాడికి స్వర్గం ఉపాసకుడికి వైకుంఠం అది లెక్క ఈ వైకుంఠము కైలాసము ఉపాసకుల పరిభాషది కర్మ వాళ్ళ పరిభాష అలా కాదు కర్మ వాళ్ళకి ఎంతసేపు సువర్గం లోకంగం అయ్యతి ఎన్ని ఇటు తిప్పి ఎన్ని తిప్పినా మళ్ళీ సువర్గం లోకంగం అయ్యతి స్వర్గలోకాన్ని పొందిస్తుంది కర్మ ఏషమైదేవరథ సువర్గం లోకంగం అయ్యతి దేవరథం ఈ యజ్ఞమైంది దేవరథము సువర్గలోకాన్ని సువర్గలోకమున్నా స్వర్గలోకమోనా ఒకటే కలిగిస్తుంది ఎంతసేపు మొత్తం వేదం కర్మకాండంతా తిప్పి తిప్పి మీరు ఎన్నిసార్లు చూసినా స్వర్గం అనే మాట తప్పింకో మాట ఉండదు వైకుంఠం అనే మాట కృష్ణయజుర్వేదం ఎనభై రెండు పన్నాల్లో ఎక్కడా లేదు లేదంతే నిజంగా ఉపనిషత్తుల్లో ఎక్కడన్నా కనపడిందా మీకు తైతిరి ఉపనిషత్తులో కానీ కనపడదు అంతే అయితే ఇది ఉపాసకుడు అంటే వైకుంఠం కైలాసం కైలాసం వైకుంఠం సో అటువంటి స్పర్శ తర్వాత ఇంకొకటి సపోజ్ అహం బ్రాహ్మణ అన్నారనుకోండి అహ అయాం బ్రహ్మన్న బ్రాహ్మణ సరే చెప్పారు సార్ సార్లు అయం బ్రహ్మణ్ అని అన్నారనుకోండి నేను ఇప్పుడు నేను నాకు శివు నేనే దేవుణ్ణి నేనే శివుణ్ణి అని వీళ్ళు కొంతమంది ఈ లింగాన్ని కక్కడం ఇలాంటివి ఏమో చేస్తూ ఉంటారు దానివల్ల ఏమంటవుతుంది ఆ రకమైన శ్రద్ధ గలవాడు శ్రద్ధం కాదు అవిశ్వాసం గలవాడు భయపడతాడు పీపుల్ ఆర్ ఎఫరై ఏమో నిజంగానే లింగం తీసేదేమో మనము దండం పెట్టిపోతే మంచిది లేకపోతే మన ఎత్తు ఏదైనా వేస్తాడని భయపడతాడు పీపుల్ ఆర్ మోస్ట్లీ భయం మీద ఎవడో ఒకడు ఉంటాడు భయం లేనివాడు జన విజ్ఞాన వేదికలో సభ్యుడై ఉంటాడు మీరు ఇలాంటి వాడొచ్చి చెరుగుతాడు కానీ అది మొత్తం తిట్టిన తిట్టి తిట్టకుండా తిరుగుతాడు వాడు అందరినీ తిడతాడు అది సో కాబట్టి అలాగంటి పని ఏమి చేయడు అది కూడా అలాంటి ఆఖ్య ఒక టైటిల్ అది ఏం తర్వాత ఇంకా మన వ్యక్తిగత జీవితంలో అస్పర్శయోగాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవచ్చు ఇది ఎలాగంటే ఓ మహాత్ముడు ఉపన్యాసం చెప్తుంటే విన్నాను నేను చాలా బాగా చెప్పాడు ఆయన ఏమన్నాడంటే చూడు నీ స్వరూపం ఆనందం నీ హృదయము ఆనందమే నువ్వు ఈ సత్యాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి నీకు దుఃఖం వస్తుంది దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని నువ్వు స్వీకరించవు డోంట్ యాక్సెప్ట్ ఇట్ ఏదో ఏదో ఒక అనుకోని ఘటన అవుతుంది ఘటన అయిన వెంటనే ఇదిగో నేను దుఃఖినైపోయాను ఈ దుఃఖం నా ఎక్కిమి పడిపోయింది నేను అభాగ్యుణ్ణి నేను దురదృష్టవంతుణ్ణి నా కర్మ కాలిపోయింది నా బతికి ఇలా అయిపోయింది ఈ డోంట్ డూ ఆల్ దాట్ డోంట్ యాక్సెప్ట్ ఇదేదో అయింది ఎందుకు అయిందో అయింది ఏమవ్వాలో అవని నేనేం చేయాలో వచ్చేస్తాను కానీ నేను దుఃఖాన్ని స్వీకరించను నా ఇన్నర్ చీర్ఫుల్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను విడిచిపెట్టను భూమి తలకి భూమి వెళ్ళి ఆకాశంలో కలిసిపోయినా ఆకాశం వచ్చి భూమిలో కలిసిపోయినా సరే స్వర్గం భూమికి వచ్చినా భూమి స్వర్గానికి వెళ్ళినా సరే నా లోపల ఉన్నటువంటి ఆ శాంతిని ఆ ఉల్లాసాన్ని అచీర్ఫుల్నెస్ దాన్ని నేను విడిచిపెట్టను ఇన్నర్ స్మైల్ అంటారు ఆ నవ్వు ఆ నవ్వు చేత సిగ్నిఫై చేయబడేటువంటి ఇన్నర్ హ్యాపీనెస్ దాన్ని నేను విడిచిపెట్టను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బాహ్యము నుంచి వచ్చేటువంటి ఈ భోగా సుఖాలని కానీ దుఃఖాన్ని కానీ నేను స్వీకరించను అని ఒక ఒట్టు పెట్టుకో నువ్వు నువ్వు ఆ రకమైన నిర్ణయం ఒకటి తీసుకో అలాగే జీవించు యూ ట్రై అని చెప్తున్నాడు ఒక మహాత్ముడు బాధ్యపాడ అది అస్పృశ యోగము అంటే మీరు అలా ఉన్నారనుకోండి ఇప్పుడు ఎవరు ఇంట్లో వాళ్ళు ఏమంటారు అంటే మీకేం పట్టనట్టు ఉంటారు ఏమిటి మీకేం పట్టదా అని దెబ్బలాడతారు తర్వాత ఇంకోహిలతో చెప్తారు ఏముండవు ఏమన్నా ఎన్ని దుఃఖాలు వచ్చినా కష్టాలు వచ్చినా నెత్తి వేసుకుని నేనే మోస్తూ ఉంటానో ఆయన గేమ్ అని కూడా అంటారు అలా కూడా కంప్లైన్ చేస్తారు అంటే అతనిలో అప్పుడే కొంత ఎలిమెంట్ ఆఫ్ అస్పర్శయోగం వచ్చిందనమాట అది మనం నెత్తిని వేసేసుకుని మనం మోసేసుకుంటే వాడు మోయట్లేదని ఒక రకమైన స్పర్ధ అసూయ వాటెవర్ అయితే వచ్చి ఆ మనిషికి ఆ స్పర్శయోగం వస్తే అది ఆ పక్క వాళ్ళకు కూడా వస్తుంది కంటేజీయస్ ది అపోజిట్ ఆల్సో ఇస్ ఇట్ రూ అంటే ఈ లంపటత్వం సంసార లంపటత్వం కూడా కంటేజీయస్సే అస్పర్శ కూడా కంటేజీయస్ మహాత్ముల దగ్గర అస్పర్శయోగంలో ఉంటారు వాళ్ళతో ఉంటే మనకు కూడా కొంత అంటుకుంటుంది అస్పర్శయోగం మీరువంటి సంసారాలతో స్నేహం చేస్తే వాళ్ళకున్న లంపటత్వం కొంత మనకు వస్తుంది కాబట్టి ఆ రకమైన అస్పర్శ తర్వాత అంతఃకరణ ఉందనుకోండి మానవుని అంతఃకరణము దానికి ఒక డెఫినేషన్ ఇచ్చారు దుఃఖగ్రాహీ అంతఃకరణ అంతఃకరణం ఎప్పుడూ కూడా దుఃఖాన్ని గ్రహిస్తూ ఉంటుంది మీరు మనస్సుకి మీరు ఫ్రీడమ్ ఇచ్చేస్తే అది ఎప్పుడు దుఃఖాన్ని గ్రహిస్తూ ఉంటుంది అయ్యో అబ్బాయి ఎంత ఎండలు ఎలా కాసేస్తున్నాయో ఎలా బతకడం అంటుంది మనస్సు కరెంటు పోయింది కరెంటులో రావట్లేదు అప్పుడు రోజు గంట గంట తీసేస్తున్నాడు రెండు గంటలు తీసేస్తున్నాడు ఈ కరెంట్లు అయితే బతికెల్లాగా అంటున్నాడు వడ్డించారనుకోండి ఎవరా కూర పప్పు పచ్చద ఉంది కానీ ఆవకాయ లేకుండా భోజనం ఎలా చేయాలి అవకాయ లేదు భోజనం ఎలాగా అయ్యో అంటున్నాను కాఫీ ఇచ్చారనుకోండి ఈ కాఫీలో ఒక్క సిప్పు తాగి దీంట్లో పంచదార తక్కువ ఉంది ఎలాగే తాగడం ఈ కాఫీని అంటుంది మనస్సు ఎప్పుడూ కూడా మనస్సు దుఃఖాన్నే గ్రహిస్తూ ఉంటుంది దుఃఖాన్నే పట్టుకుంటూ ఉంటుంది దుఃఖగ్రాహి అంతఃకరణం ఆ పరిస్థితి నుంచి మనం బయటపడిపోవాలి ఈ మనస్సుకి ఈ దుఃఖాన్ని గ్రహించేటువంటి లక్షణము అది హ్యాబిట్ అది బ్యాడ్ హ్యాబిట్ ఒక వ్యసనం అది సత్యం కాదు అది మన ఇమాజినేషను ఇది దుఃఖం అది దుఃఖం అది దుఃఖం అది దుఃఖం అని మన ఇమాజినేషను ఏమి దుఃఖం కాదు ఇప్పుడు సిటీ బస్ వచ్చి ఆగింది అయ్యాబాయ్ ఈ సిటీ బస్సులో రష్ ఉంటుందేమో దీంట్లో ఎలా మనం ప్రయాణం చేస్తాం అని వీడు దుఃఖగ్రాహి అలాగ అనుకోకుండా వెళ్ళి దాంట్లో దూరేశారనుకోండి ప్రయాణం అయిపోతుంది కాబట్టి దుఃఖగ్రాహీ అంతఃకరణ లక్షణం ఉంటుంది దాన్ని మనం నిర్జించాలి అస్పర్శ ఆ అంతఃకరణంతో స్పర్శ పెట్టుకోకూడదు అభయే భయదర్శిన భయం లేని చోట భయం చూస్తారు ఇప్పుడు కొంతమంది ఉన్నారనుకోండి ఒంటరిగా ఉండమంటే వాళ్ళ ప్రాణానికి హాయిగా ఉంటుంది ఎత్తుని పాలు ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళాను స్వామీజీ దీనికి డూప్లికేట్ కీ లేదు మరి మేము బయటకు పోతున్నాం ఏం చేయండి బయట తాళం విసుకుపోని చెప్పాను కాఫీ పెట్టుకుందుకు టీ పెట్టుకుందుకు వ్యవస్థ చేస్తారు ఏదో రెండు బ్రెడ్ ప్యాకెట్లు ఏదో కొంత తిండి అది రెఫ్రిజిరేటర్లో ఉందో నాలుగు పళ్ళు ఉన్నాయి మధ్యాహ్నం భోజనం వ్యవస్థ అలాగో అయింది మేము పొద్దున్న వెళ్ళి డేటన్ననే నగరంలో మేము పొద్దున్న వెళ్ళి సాయంకాలం వస్తామండి అంటే అసలు తాళం విసుకుపో మరి మధ్యలో ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే అనిపించదు అనిపిస్తే అనిపించదు అంతే కళ విసుగుండి ఎత్తిన పాలు పోసినట్టే మళ్ళీ సాయంకాలం దాకా వీళ్ళు రారు సాయంకాలం వచ్చిన తర్వాత ఒక గంట సేపు పాఠం చెప్పేసి తర్వాత రెండు మెతుకులు తినేసి అయ్యా మీరు విశ్రాంతి తీసుకోండి అంటే అర్థం నేను విశ్రాంతి తీసుకుంటే దాన్ని వెళ్ళి రోజు ఒకసారి వస్తుంది హాయ్ కానీ కొంతమంది అవి బాబాయ్ నాకు బోరు కొట్టేసినేమో ఏమీ తోచదేమో ఎవరైనా తో ఏదో నేను ఒంటరిగా ఎలా ఉండగలుగుతాను మనస్సు విసిగెత్తిపోతున్నామో మధ్యలో భయం వేస్తే ఏం చేయాలి మధ్యలో సపోజ్ పాలు విరిగిపోతే నేను కాఫీ పెట్టుకుంది గెల రకంగా అభయే భయ దర్శిత ఏకాంతంలో ఉండడం అది అమృతం కానీ జనులు భయపడతారు ఏకాంతంగా ఉండడానికి భయపడతారు సో భయం లేని భయం చూడడం అన్నది సో అది అది సంసారుల యొక్క లక్షణం సంసారులు అభయభయదర్శిన వాళ్ళు అస్పర్శయోగం యొక్క మహిమని ఎరగరు సంసార్లు ఎలా ఉంటారంటే భార్య లేకపోతే జీవితం ఏమవుతుంది ఎలాగ బతుకుతాం అయితే భర్త లేకపోతే ఎలా బతుకుతాం భార్య అన్న కాబట్టి భర్త అన్న ఉడిగా జస్ట్ టు బ్యాలన్స్ ఎలా బతుకుతాం ఇప్పుడు ఎలాంటి భార్య భర్త అలాగా ఒక ఒక నిర్ణయం తీసుకుని ముహూర్తం పెట్టించుకుని టక్ ఒకే క్షణంలో ఇద్దరు చచ్చిపోలేరు కదా అలా అవదు కదా సృష్టి మనం అలా ఏమి ఉండదు కదా ఎవరో ఒకళ్ళు ముందుకు వెళ్లాల్సిందే కదా ఒకళ్ళు భార్య ముందుకు వెళ్ళొచ్చు భర్త ముందుకు వెళ్ళొచ్చు భార్య లేకుండా భర్త భర్త లేకుండా భార్య ఎంతో కొంత జీవితం గడపాలి కదా ఏ మరి అందరూ గడిపే వాళ్ళు అందరూ గడుపుతున్నారు కదా భార్య లేకపోతే జీవితం లేదని ఎవడనుకోమన్నాడు తప్పు కదా అది కాబట్టి అభయ భయదర్శిన భార్య భార్యతో వచ్చామా జగత్తులోకి ఈ జగత్తులో గెస్ట్ కింద వచ్చాం ఇక్కడి నుంచి వదలికి పోతా ఉంటాయి అలా ఆలోచించాలి కానీ ఈ జగత్తు నాది ఏమో అనుకోవడం చేత వస్తాయి ఈ దుఃఖాలండి అసలు ఈ జగత్తుతోటే స్పర్శ లేదు తర్వాత ఇప్పుడు కొడుకులు కోడళ్ళు పెద్దవాళ్ళు తర్వాత చూడకపోతే బతికెళ్ళాగండి అని కొడుకులకి కోడళ్ళకి ఊడిపెని చేస్తూ బత కొడుకు కోడలు వాళ్ళు కొంత సెల్ఫ్ ఎష్యూర్డ్గా ఉంటారు కొడుకు కోడలోనూ ఎందుకంటే కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు కోడలు కూడా ఉద్యోగం చేస్తుంది వాళ్ళిద్దరూ చాలా సెల్ఫ్ ఎష్యూర్డ్గా ఉంటారు ఎందుకంటే ఇద్దరు ఎకనామికల్ దే ఆర్ డూయింగ్ వెల్ యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉన్నారు సెల్ఫ్ ఎష్యూర్డ్గా ఉంటారు వాళ్ళకుండే సెల్ఫ్ ఎష్యూర్డ్నెస్ వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది కొడుకు కూతురికి కూడా కొంత సంక్రమిస్తుంది వాళ్ళు కూడా ఖరీదైనటువంటి డ్రెస్సులు వేసుకుని ఖరీదైన సంచీల్లో ఖరీదైన పుస్తకాలు పెట్టుకుని ఖరీదైన స్కూల్స్కి వెళ్తూ ఉంటారు ఓ కారులో ఇటు వెళ్తూ ఉంటారు ఈ ఏ రకమైన సెల్ఫ్ ఎష్యూరుడు లేకుండా ఉన్నవాడు ఈ వీడును వీడి భార్య వాళ్ళతో పట్టుకుంటూ తల్లిదండ్రుల పేరుతో ఉంటాను వీళ్ళకి ఏ సెల్ఫ్ ఎష్యూరుడు ఉండదు ఎందుకంటే శరీరంలో ఆరోగ్యం అంతంత మాత్రం డబ్బు వీళ్ళు సంపాదించట్లేదు వాళ్ళు వాళ్ళతో మనం మంచిగా ఉండాలి అంచేత తండ్రి కొడుకుని తల్లేమో కోడల్ని మచ్చికి చేసుకుని కొడుకుని కోడల్ని మచ్చికి చేసుకునే ఉపాయం ఏమిటంటే పిల్లల్ని మచ్చికి చేసుకోవడం ద్వారా కొడుకుని ఊ టోల్ యూ ఆల్దీస్ ఎవడండి జీవించమన్నది అలాగా అలాగా అనవసరం నాటిని ఎస్సరి దేవుడు చూస్తాడు అని అస్పర్శయోగంలోకి రావద్దు అభయే భయ దర్శిన అభయం లేని చోట భయాన్ని దర్శించి కొడుకులు కోటళ్ళు వాళ్ళు వచ్చి మన కాళ్ళకి దండం పెట్టాలి వెళ్ళి మనం వెళ్ళి వాళ్ళని మచ్చికి చేసుకోవడం ఏంటండి వాళ్ళకు ఆశీర్వచనం కావాల్సి వస్తే వచ్చి దండం పెడతారు ఆశీర్వచనం అక్కర్లేకపోతే ఇంకోహుళ దగ్గర తీసుకుంటారు వెళ్ళి మనం దూరం నుంచి కూడా ఆశీర్వచన ఇచ్చే తప్పు వాళ్ళని పరిగెట్టుకుని వాళ్ళనే కాదు అందరినీ ఆశీర్వదిస్తారు అలా ఉండాలి కానీ అస్పర్శ యోగంలోకి వెళ్ళిపోవాలండి లేకపోతే ఈ సంసారం కబలించి వేసుకుంది నిజంగా ఎంత ప్రాక్టికల్ వీళ్ళు ఇక్కడ ఓ ప్రశ్న అడిగారు వీళ్ళు దుర్దర్శ సర్వయోగి ఏనుంది కదా కాబట్టి యోగులకి తెలియదా అంటే వాళ్ళు యోగులు కాదయా ఊరికే గౌడపాదులు అలా వెటకారం చేస్తున్నారు వాళ్ళని యోగులను వాళ్ళు యోగులు కాదు వాళ్ళు సంయోగులు సంయోగిన ఇప్పుడు ఓ పది ఎకరాలు కొని ఆశ్రమం కట్టి ఓ బిల్డింగ్ కట్టి ఇది నా బిల్డింగ్ ఇది శిష్యులు బిల్డింగ్లు ఇదేమో దేవాలయం ఇది దేవుడు నా నేరు పెట్టిన దేవుడు నేను కట్టిన దేవుడు నేను కట్టిన దేవుడు అంటే దేవుడు గొప్ప నేను గొప్ప నేను ఒకసారి వెరీ ఇంట్రెస్టింగ్గా ఒక మాట విన్నాను ఒక ఆయన పూజ స్వామీజీ దగ్గరికి వచ్చాను వచ్చి పన్నెండంతస్తుల గోపురం కట్టే ప్రయత్నంలో ఉన్నాను నేను దేవాలయానికి ఆ దేవాలయం ఆయనే నడిపించుకొస్తున్నాడు ఎప్పటి నుంచో కొంతమంది దేవాలయాల్లో అలా నడిపిస్తారు అలా దాన్ని బిల్డప్ చేసుకుంటూ వస్తారు పన్నెండు అంతస్తుల గోపురం ఒకటి కట్టడం తర్వాత ఆ ప్రయత్నంలో ఉన్నాము అని చెప్పాను అంటే ఏంటి ప్రతిష్టలు అన్నీ అయి దేవుడికి పూజలు అవే అవుతున్నాయి భక్తులు దర్శనం చేసుకుంటున్నాయి ఇంక ఇప్పుడు ఇంకేం కట్టాలా ఏదో ఒకటి కట్టాలి ఏం కట్టాలి డబ్బు వసూలు ఉండాలి కడుతూ ఉండాలి తిరుపతి దేవస్థానంలా ఏదో ఒకటి కడుతూ ఉండాలి సో అప్పుడు ఈయన ప్రాజెక్ట్ పెట్టాడు ఆ ప్రాజెక్ట్ ఏమిటంటే మన దేవాలయానికి పన్నెండు అంతస్తులు గోపురం ఉండాలి ఏం చేస్తావు గోపురం అంత పెట్టు స్వామీజీ దగ్గరికి వచ్చారు వచ్చి మీ ఆశీర్వచనం కావాలి మీ సహకారం కూడా కావాలని చెప్పారు సరే చెప్తే ఏదో డిస్కషన్ అయినా ఆయన ఆయన వెళ్ళాడు కొంచెం స్వామిజీ ఏమన్నారంటే కట్టిది గోపురం కాదు ఇట్ ఈస్ ది బిల్డింగ్ అప్ ఆఫ్ ది గోపురం నో ఇట్ ఈస్ ది బిల్డింగ్ అప్ ఆఫ్ ది ఈగో అని చెప్పారు ఆయనకి తెలీదు ఆ గోపురం కట్టి ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఆయనకి తెలీదు ఆయన ఏమనుకుంటారంటే దేవుడికి గోపురం కడుతున్నాను దేవుడికి సేవ చేస్తున్నాను సమాజానికి సేవ చేస్తున్నాను ఆయన బట్ హీ షుడ్ నో ఎవడో చెప్పాలి నువ్వు దేవుడికి సేవ చేయడం సమాజానికి సేవ చేయడం నేను దేవుడికి సేవ చేస్తున్నాను అంటే ఇట్ ఈస్ బ్లాస్ దేవుడికి మనం సేవ చేయడం దేవుడు మనకి సేవ చేయాలా మనం దేవుడికి సేవ చేయాలా ఎవడు చెప్పాడు తర్వాత సమాజానికి నేను సేవ చేస్తున్నాను అంటే ఇట్ ఈస్ బ్లాక్స్ఫమింగ్ సమాజ రూపుడైన పరమేశ్వరునికి నేను నేను నా క్రియను సమర్పిస్తున్నాను అనాలి తప్ప నేను ఐఎమ్ అప్లిఫ్టింగ్ దిస్ సొసైటీ అంటే తప్పదు ఎనీవే సో పీపుల్ బిల్డ్ అప్ ఈగోస్ ఇన్ ది నేమ్ ఆఫ్ దిస్ అండ్ దాట్ అది ఒక ఈగో బిల్డప్ అది సో చాలా కాషస్గా ఉండాలి ఈగో అన్నది ఓన్లీ ఆబ్స్టికల్ ఫర్ ద ట్రూత్ కాబట్టి వీళ్ళు యోగులని ఉంచే మాట వరుసకు అన్నారే కానీ వాళ్ళు యోగులేమీ కాదు వాళ్ళు సంయోగులు ఎందుకంటే ఎప్పటికీ సంయోగంతో ఉంటారు మంచిది దుఃఖేన దృశ్యతే ఇతి దుర్దర్శ సర్వయోగి ఈ యోగులందరి చేత ఈ ఆత్మతత్వము దుఃఖైన దృశ్య చాలా కష్టపడితే కానీ వాళ్ళు తెలుసుకోలేరు తేలిగ్గా తెలుసుకోలేరు వాళ్ళకి అది అందుబాటులో ఉండదు ఎందుకంటే వాళ్ళ మెంటల్ పిక్చర్ని చాలా రాంగ్ డైరెక్షన్లో వాళ్ళు దాన్ని బిడ్ చేసి పెడతారు వాళ్ళకి అది అందుబాటులో ఉండదు ఐ కె అండర్స్టాండ్ cannot understand Vedanta vihita Sarva ఈ యోగులంటే మామూలు కర్మయోగులు జ్ఞానయోగులు భక్తి యోగులు వాళ్ళేం కాదు ఈ యోగులు ఎవరంటే వేదాంత చేత బోధిం విహిత అంటే బోధించిన వేదాంతము బోధించేటువంటి ఏ ఆత్మతత్వము గలదో ఆ జ్ఞానము వీళ్ళకి ఆత్మ అనుభవము ఆత్మ ఆత్మతత్వము యొక్క కూడా దాని సమాచారం వాళ్ళకి తెలియదు అనుభవం మాట చెప్పనేక్కర్లేదు అటువంటి యోగులు వాళ్ళకి ఇది తెలియబడదు సర్వయోగి ఆత్మ సత్యానుబోధాయాసలభ్య ఏవేత్యర్థ అదే ఆత్మ ఆత్మ సత్య ఆత్మయే సత్యం నేను ఎప్పుడు ఇదే దృష్టాంతం చెప్తా మీరు సినిమాకి వెళ్తారు సినిమాకి వెళ్ళడం దేనికి వెళ్తారు తెలివి తెలివితోటి తెలివిగా ఉండి వెళ్తారా తెలివి లేకుండా వెళ్తారా తెలివిగా ఉండి వెళ్తారు ఎందుకని తెలుసుకోవాలి సినిమాని ఎంజాయ్ చేయడం అంటే ఏమిటి సినిమాని తెలుసుకుంటూ ఉండటం ఆనందము లేక సుఖము అంటే ఉపలబ్ధి తెలుసుకుంటూ ఉండటం సినిమా బాగుంది అంటే అర్థం మీకు తెలిసిందని అర్థం తెలియాలి ఇప్పుడు సినిమా అది అర్థమైంది కదా సినిమాకి వెళ్ళారు మొత్తం సినిమా అంతా చూసారు వచ్చారు ఇప్పుడు ఈ మొత్తం ఆ ఎపిసోడ్లో ఏది సత్యము ఆ సినిమా అంతా ప్రకాశించిన తెలివి సత్యమా లేక సినిమాలో ఉన్న ఘటనలు సత్యమా ఏది సత్యము తెలివియే సత్యం ఆ సినిమా హాలీవుడ్ సినిమా ఏదో యుద్ధాలు దెబలాట్లు విలన్లు హీరోలు అలాంటి సినిమా మీరు చూశారు ఇప్పుడు తెలివి సత్యమా సినిమా సత్యమా తెలివి సత్యం ఆ సినిమా భక్తి సినిమా ఎంతసేపు ప్రారంభం నుంచి చిగురక దేవుడు దేవుడి యొక్క కళ్యాణము ఇది అలాంటి సినిమా మీరు చూశారు ఇప్పుడు తెలివి సత్యమా సినిమా సత్యమా తెలివి సత్యం ఆత్మ సత్యానుబోధమ ఆత్మ అంచేతనే ఈ ఆపోజిట్స్కి అతీతంగా ఆత్మయే సత్యం చాలా మంచి సినిమా తెలివియే సత్యం యూస్లెస్ సినిమా తెలివియే సత్యం కాబట్టి తెలివి ఆత్మయే సత్యము అది మీరు తెలుసుకోవాలి దానికి కృషి చేయాలి ఆ యాస కొంత పరిశ్రమ చేయాలి ఎలా చేయాలి పరిశ్రమ నా సంకల్పయతే ఎద ఆత్మసత్యానుబోధేన నా సంకల్పయ్యతే యదా మీ వాల్యూ సిస్టమ్ మీరు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి గీత వేదాంతము శ్రవణం చేయాలి ఆ శ్రవణం చేయడానికి కొంత ఆయాసం ఉంటుంది ఆయాసం అంటే శ్రమ పరిశ్రమ ఉంటుంది ఏదో పాసమే ఏదో వేడి అని ఇదని అదని ఏవో ఉంటాయి ఏవో సౌకర్యాలు ఉంటాయి ఒకప్పుడు బస్సులో వెళ్ళాలి బస్సులో రావాలి కొంచెం వేడిగా ఉంటుంది ఇలాంటి ఆయాసం ఉంటుంది ఆయాసాన్ని స్వీకరించాలి తర్వాత ఇంటి దగ్గర కొంత ఏకాంతంగా ఉన్నాం అభ్యాసం చేయాలి మా బంధువులు ఇబ్బంది పెడుతున్నారండి అని అలాంటి కంప్లైంట్లు చేయకూడదు బంధువులు ఇబ్బంది పెట్టరు మన భ్రమది వాళ్ళు ఇబ్బంది పెడతారు వాళ్ళేమి ఇబ్బంది వాళ్ళు దే ట్రై సమ్ టైమ్స్ దే ట్రై తర్వాత దే లూజ్ ఇంట్రెస్ట్ అంతే తప్ప వాళ్ళేమి ఇబ్బంది పెట్టరు కాబట్టి మనమే వివిత్త దేశ సేవిత్వం అరతిర్జన సంసరి ఇత్యాది వాల్యూస్ ఆత్మనిష్ఠకి సంబంధించిన వాల్యూస్ జీవితంలో మనమే నిర్మాణం చేసుకోవాలి దానికి కొంత ఆయాసం తప్పదు కొంత పరిశ్రమ చేయాలి తర్వాత ధ్యానం చేయడం అభ్యాసం చేయాలి ధ్యానం ధ్యానంలో ఇలా కూర్చోవడం అరగంట సేపు కూర్చోవాలి ముందు కూర్చోలేకపోతారు పదిహేను నిమిషాలు కూర్చోబోతున్నారు తర్వాత అదే పెరుగుతుంది పని పదిహేను కూర్చోండి డౌన్ పనిష్ యోడ్స్ ఈ కైండ్ టు ఎవర్స్ ఒక పదిహేను నిమిషాలకు ధ్యానం చేయండి మళ్ళీ ఇంకేదో ఈ పని ఆ పని ఏవో ఉంటాయి ఇంట్లో చిన్న చిన్న పనులు ఆ పనులేవో చేసుకుని కొంచెం శరీరానికి కూడా అలసటొచ్చాక మళ్ళీ ఒక కాఫియ టీయో తాగాల్సి వస్తే తాగి మళ్ళీ పదిహేను నిమిషాలకు ధ్యానం చేయండి తర్వాత స్వామి వివేకానంద పుస్తకమో రామకృష్ణ బ్రహ్మహంస పుస్తకం ఏదో చదవాలి ఆ రకంగా ఆత్మసత్యానుబోధైన నా సంకల్పయతే యదా ఒకవైపు నా ఆత్మజ్ఞానాన్ని బలం చేసుకుంటూ ఉండటము రెండవ వైపున సంకల్పరూపంగా ఉండే సంసారాన్ని క్రమంగా తగ్గించుకుంటూ ఉంటాం ఇంట్లో ఆయాసం ఉంటుంది కొంత ఆయాసం చేసిన వాడికి లభిస్తుంది తప్ప మేమేమో ఈ యోగం చేస్తున్నాం ఆ యోగం చేస్తున్నాం అంటూ అలాగే ఇటు పరుగులు తీస్తే ఏమీ లభించదు అలా లభించదు తర్వాత స్పరిశ్యకి సంబంధం లేదు ఎందుకంటే ఘటనలు ఉంటాయి ఏ ఘటనని పట్టుకోకూడదు ఇది ఇది మంచి ఇది చెడు ఇది సుఖము ఇది దుఃఖము అది మంచి చెడు ఎప్పుడవుతుంది మీరు పట్టుకుంటే మంచివ చె చెడు అవుతుంది మేము పట్టుకోకపోతే ఏరీ కాదు అలాగా ఈ ఘటనలన్నీ కూడా మన జీవితంలో వచ్చే ఘటనలన్నీ కూడా క్షణికములే అన్నీ క్షణికములే తర్వాత ఈ ఘటనలే కూడా ఏరీ కూడా స్థిరంగా ఉండదు ఆ ఘటన అలా వస్తుంది వెళ్ళిపోతుంది ఇంకోటి వస్తుంది వెళ్ళిపోతుంది ర్యాపిడ్ సక్సెషన్ కొడుకు పెళ్ళయింది ఓ ఘటన పెళ్ళి అయిన తర్వాత పెళ్ళం కాపురానికి వచ్చింది ఇంకో ఘటన ఆమె గర్భవతయింది ఇంకో ఘటన ర్యాపిడ్ సక్సెషన్ కొడుకు పుట్టాడు ఘటన కొడుకు పుట్టినప్పుడు స్వీట్లు పంచిపెట్టాం ఘటన వాడికి ఏదో మళ్ళీ జ్వరం వచ్చింది వెళ్ళి ఆ శ్రీదేవి నర్సింగ్ హోం దగ్గరికి పడ్డావు అంటే వీడికి ఇంజక్షన్ చేయించడానికి వీడికి ఏదో ట్రిపుల్ యాంటీజెన్నో పోలియో ఏదో చేయించాలి కదా పిల్లాడు పుట్టాడు ఏమైంది ఆ పిల్లాడిని ఒంటి మీద వేసుకుని వాడికి ఏడుస్తూ ఉంటే అది అలా సహిస్తూ వెళ్ళి క్యూలో నిలబడాలి ఆ ఎడ్లలో వీడి పిల్లడికి ఇంజక్షన్ చేయించుకుని తీసుకుందామని వెళ్తే ఇలాంటి పిల్లలు నేర్చుకుని ఇంకో రెండు వందల మంది ఉన్నారు ఆ క్యూలో నిలబడాలి అక్కడ ఎవడికోవాలి అంచం ఇవ్వాలి ఏదో నానాహింసపడి వీడిగో ఇంజక్షన్ చేయించి తెచ్చుకోవాలి వాడు కార్ ఇస్తాడు మూడు నెలలకు ఒకసారి టిప్పు పెట్టకూడదు అవుతూ ఉంటాయి వాడు పెరిగి పెద్దవాడు అవుతాడు స్కూలు స్కూలు స్కూల్ తర్వాత కాలేజీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పెద్ద హడావిడి రిజల్ట్స్ వస్తాయి తర్వాత ఇంటర్మీడియట్ నారాయణ చైతన్య వస్తూ ఉంటే ఎలా ఇవి ర్యాపిడ్ సక్సెషన్ ఏది స్థిరంగా ఉండదు ఇంటర్మీడియట్ అవుతుంది బాగా మంచిగా పాస్ అయిన ఎగ్జాంపుల్ తీసుకున్నాం మంచిగా పాస్ అయిన ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం ఇంటర్మీడియట్ బాగా పాస్ అయ్యాడు ఐఐటి ఐఐటి పాస్ అయ్యాడు ఎంఎస్ అమెరికా అమెరికా వెళ్ళాడు అక్కడ అవతల అమ్మాయి పెళ్ళాడే వీడియో ఏడుస్తూ కూర్చో ఏవో ర్యాపిడ్ సక్సెషన్లో ఘటనలు వస్తాయి ర్యాపిడ్ సక్సెషన్ ఏది ఉండదు అలా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను నలభై ఘటనలు చెప్పాను మీకు ముప్పై ఘటనలు చెప్పాను లేకపోతే వీడే పెళ్లి సంబంధం కుదుర్చి ఇక్కడ చేయని కుటుంబం ఇది ఏదో పెద్ద కప్పులు చెప్పి అమ్మాయిని చేసాడు అమ్మాయి డైవర్స్ ఇచ్చి అదో ఘటన అయిపోయింది అదే డైవర్స్ పిటిషన్ డైవర్స్ డెబ్బలాట అదే అది చెట్లు అయిపోయింది తర్వాత ఇంకో అమ్మాయిని చూశాడు దాన్ని పెళ్ళాడాడు ఏదో అయింది ఇంకోటి అవుతుంది మరొకటి అవుతుంది కొడుకు పుట్టాడు కోడలు వచ్చింది ఇదే ర్యాపిడ్ సక్సెషన్లో ఘటనలు అవుతూ ఉంటాయి మనం ప్రతి ఘటనని అలా గట్టిగా పట్టేసుకుంటే ఉఖబడిపోతూ ఉంటుంది దెంగ పెట్టేసుకుంటాం వీటిల్లో ఏది మిథ్య అన్ని మిథ్య ఏది స్థిరం కాదు అలా వస్తూ ఉంటుంది ఇలా పోతూ ఉంటుంది అలా వస్తూ ఉంటుంది ఇలా పోతూ ఉంటుంది దీంట్లో అన్ని ఏదీ సత్యం కాదు సత్యంలో భాషిస్తాయి ఎందుకని ఆత్మయే సత్యం ఆత్మసత్యానుబోధన కొడుకు సత్యంలా భాషిస్తాడు ఎందుకని నా కొడుకు ఆత్మ నుంచి వచ్చింది దానికి సత్యం ఇది నాకొచ్చిన సుఖము ఇది నాకు వచ్చిన లక్ నాకొచ్చిన ప్రమోషను అనేప్పటికీ ఆ ప్రమోషన్ సత్యంలా భాషిస్తుంది ప్రమోషన్ సత్యం కాదు ఆత్మసత్యం కాబట్టి ఆత్మయే సత్యము ఇవి ఏవి ఈ ఘటనలు ఏవి కూడా నూటికి నూరు పాళ్ళు సత్యం ఏమిటంటే అవి నేను కాదు నాది కాదు అది పరమసత్యం నూటికి నూరు పాళ్ళు సత్యం మనం ఏం చేస్తామంటే సంసారంలో ఎలా ఉంటామంటే మనం పరాధీనులుగా ఉంటాం సైకలాజికల్లీ డిపెండెంట్ పీపుల్గా ఉంటాం మనం మనకున్నంత మానసిక పరాధీనత ఇంత ఇల్లు వాకిలి బ్యాంక్ అకౌంట్ డ్రెస్సు జేబులో పర్సు భార్య భర్త కొడుకు వాళ్ళు బాహుమరది వీడు పిల్లలు కొడుకులు మనవాళ్ళు మనం అన్నిటి మీద పరాధీనత ముహూర్తం పెట్టినవాడు పురోహితుడు సిద్ధాంతి వాస్తు శాస్త్రజ్ఞుడు వీళ్ళందరి మీద పరాధీనత ఎందుకంటే బిలీఫ్స్ వీడి విశ్వాసాన్ని ఎన్నెన్నో పరాధీనతలు వీడు అసలు ఇండిపెండెన్స్ అంటే ఏమిటో ఎరగడం వీటిల్లో ఏదీ పట్టుకోదగ్గది ఏదీ లేదు అన్ని మిథ్య టోటల్ మిథ్య పట్టుకో ఏదీ లేదు that is the truth jnani i tell you jnani is just beyond miru varninchaleru jnani e level lo unnadani miru varninchaleru he is just beyond adi samsaralaku artham kadu beyond their comprehension vallaka asalu ekkadu vallu buddhi ki raadadu jnani yokka dimension undu chusara athanu unde dimensionu ఇట్స్ఏ ఇట్స్ ఏ టోటల్లీ డిఫరెంట్ డైమెన్షన్ జ్ఞాని దేనితోటి ఐడెంటిఫై కాడు దేనికి అపోజుడు కాదు ఇప్పుడు నేను ఇవన్నీ లిస్ట్ చెప్పానంటే నేను వాటిని అపోజ్ చేస్తున్నానని మీరు అనుకో దేనితోటి ఐడెంటిఫై కాడు దేన్ని అపోజ్ చేయడు కొడుకు పెళ్లి చేసుకుంటానండి చేసుకో నేను పెళ్లి చేసుకుని ఉంటాడు శుభం పెళ్లి చేసుకునివాడు భాగ్యవంతుడే ఏమీ సందేహం లేదు నిజంగా ఒకళ్ళు వాళ్ళ ఒకళ్ళ అబ్బా అమెరికాలో ఫ్యామిలీ ఉంది వాళ్ళకో కొడుకున్నాడు ఇంకో ఫ్యామిలీ ఉంది వాళ్ళకో కొడుకున్నాడు ఈ ఫ్యామిలీలో కొడుకు దీన్ని పెళ్లి చేసుకోమంటే నేను పెళ్లి చేసుకోను అంటున్నాడు భగవద్గీత చదువుతున్నాడు కూడా పైగా ఎందుకు చేసుకోను అని భగవద్గీత బదులు ఏదో నవల్లో ఇవ్వ చదువుతూ సినిమాలు చూస్తుంటే ఏదో ఏడుస్తున్నాడని అనుకోవచ్చు భగవద్గీత చదువుతూ వెళ్ళి చేసుకోనట్టు లాంటి అర్థం ఏంటి సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఏదో ఉంది భగవద్గీత చదువుతున్నాడు ఇంకా ఏం చేస్తున్నాడు ఆశ్రమానికి వెళ్తున్నాడు ఆశ్రమంలో ఏ స్వామీజీని ఆశ్రమంలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఏ స్వామీజీ ఈ స్వామీ స్వామి టీవీకి దగ్గరికి వెళ్తున్నాడు ఏదో వ్యాకరణ సూత్రాలు కూడా అంటున్నాడు పైగా ఇంతలా చెడిపోతాడని ఊహించలేదు వాళ్ళు అయింది అతను పెళ్లి చేసుకోమని వాళ్ళు ప్రెషర్ పెట్టారు నేను పెళ్లి చేసుకోను అని చెప్పాడు చెప్తే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు స్వామిజీ మీరు పెళ్లి చేసుకోవడంతోనే ఏమైనా చెప్పారా అని అడిగారు అడిగితే నేను అన్నాను సరే మీ అబ్బాయి భగవద్గీత కౌముదీ పుస్తక మట్టుకు నా దగ్గరికి వస్తాడు ట్రూ కొంత ప్రభావం ఉంటే ఉండొచ్చు కూడా నేను ఐ కె నాట్ డినై దాట్ కానీ ఇంకొకటి మీరు ఆలోచించుకోండి అతను ఆ కుర్రాడు ఉన్నాడు ఇరవై అయ్యోద తిరికే మా కుర్రాడు ఫ్రెండే అతను నా దగ్గరికి వస్తూ ఉంటాడు తెలుసు అవును అతను భగవద్గీత లఘుపో సిద్ధాంతంగా ఉంది పుట్టుకునే వస్తాడు పైగా అతను సంస్కృతంలో అతనికి పెళ్లి కుదిరింది తెలుసా మీకు అన్నమాట తెలుసు మరి వెళ్ళి వాళ్ళని ఆ అబ్బాయిని అడగండి అంటే వాళ్ళు ఏమన్నారంటే స్వామిజీ మాకు అనిపించింది అలాగే అనిపించింది అయినా ఓకే మీ మనం మీ ఆశీర్వచనం కోసం అడిగారు నేను కంప్లైంట్ ఏం కాదు ఓపెన్ కంప్లైంట్ ఏం కాదు చిన్న శంక ఆ శంక నివారణ చేసుకో మంచిది నివారణ చేసుకోవడం మంచిది అప్పుడు నేను చెప్పాను చూడండి మీరు అలాంటి శంక ఏమి ఆ పెళ్ళి అవుతున్న కుర్రాడిని పెళ్లి చేసుకోమని నేను చెప్పలే మీ కుర్రాడికి పెళ్లి చేసుకోవద్దని కూడా నేను చెప్పలే పోనీ పెళ్ళి చేసుకోమని చెప్తాను చెప్పను పెళ్ళి చేసుకోమని నేను ఎలా చెప్తాను అది ఇండివిజువల్ డెసిషన్ అది పెళ్లి చేసుకోవద్దని చెప్తారా అసలే చెప్పను అసలే చెప్పను ఇంకా చెప్తే మటుకు పెళ్లి చేసుకోమనే చెప్తాను వాడి సంస్కారం కనుక వేదాంతానికి అనుకూలం కాదు అని నాకు అనిపిస్తే ఎందుకు నీకెందుకు ఇదంతా వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్తాను సన్యాసం ఉంటావు చా వెళ్ళవాలంటే సన్యాసం లేదు పెళ్లి చేసుకోవడం చెప్తాను నార్మల్గా ఏమీ చెప్పను అని చెప్పారు అవునండి మాకు మాకు తెలిసింది మీరు ఏమనుకోకుండా మేము ఈ టాపిక్ మీద అబ్బాయి భయ్ నేనేమనుకోను గాడ్ బ్లస్ యు విష్ యువర్ డిజైర్ విల్ బీ ఫుల్ఫిల్ ఐ డోంట్ నో హౌస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్ వెట్ అస్ వెయిట్ అండ్ ఈశ్వరుడు ఎలా సంకల్పిస్తే అలా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హేవర్ మీరు చేసేది కాదు నేను ఆపేది కాదు మేడ్ ఇన్ హెవెన్ అర్థం చేసుకుని మీరు కూడా కొంత విశాలంగా ఆలోచించుకోండి అని చెప్పారు నేను కాబట్టి దీంట్లో పట్టుకునేది లేదు అప్పు వచ్చేసేది లేదు పోతుంటే ఘటన కాబట్టి మనం మనం ఈ సంసారంలో అంతల్లా లంపటంగా పెట్టుకోకూడదు మనం ఆ జ్ఞాని యొక్క డైమెన్షను దాన్ని దాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి అస్పర్శయోగ అలా జీవించాలి కాబట్టి ఆత్మ సత్యానుబోధ ఏవ అదే దాన్నే కృషి చేసుకోవాలి తప్ప ఈ సంసారంలో పెట్టుకోకూడదు యోగినో బిభ్యతీ యోగినహ అంటే కర్మిణ అని అర్థం ఉంది మీకు తెలుసాలి యోగం అంటే కర్మ కర్మిణ ఎందుకంటే ఆనందగిరి ఏమని రాస్తాడంటే యోగిన కర్మిణ అర్థం రాశాడే ఈ కర్మిలు ఉన్నారే కర్మ కర్మ పరులు వాళ్ళు భయపడుతూ ఉంటారు కర్మ పరులు ఎప్పుడూ భయపడుతూ కింద రాస్తారైనా కర్మిణో శ్రోత్రియా బ్రాహ్మణ్యాది అస్మాకం నంక్ష్యతీతి మత్వా తత్వజ్ఞానాత్ బిభ్యతి శ్రోత్ శ్రోత్రియా అని రాసిన దానికి కిందటీకాకారుడు వైదికా ఉంటారు అనుకోండి ఎప్పుడూ భయపడుతూ ఉంటారు వైదికులు ఎప్పుడూ భయపడుతూ ఉంటారు ఇప్పుడు లేస్తే స్నానం చేసి మడి కట్టుకుంటే మడి పాచేయిపోతుందేమో అని భయపడుతూ మడి కట్టుకొని కూర్చొని పీఠమే కూర్చుంటాడు కూర్చునేదో పూజా తీసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా మడి కావాలి ఆ మడి అప్పుడే అయిపోలేదు ఆ మడి బయటకు వచ్చేదో పుస్తకం చూసుకుంటూ ఉంటే ఆ కుర్రాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు చూడండి వాళ్ళు నడవరు పరుగులు తీస్తారు వాడు అలా పరిగెట్టేవాడికి ఒక్కసారి ఉడిక్కుపడతాడు అరే ఏమిట్రా అలా పరిగెడుతున్నావు ఎందుకంటే వాడు ఎక్కడ తగిలేస్తే మడిపోతుంది విభ్యతి అలా భయపడుతూనే బ్రతికేస్తారు ఏ అంటే ఉడికే మీకు చిన్నది మడిపోతుందని తత్వజ్ఞానాద్బిభ్యతి ఆత్మజ్ఞానం వల్ల భయపడతారు ఎందుకని బ్రాహ్మణ్యం అంక్ష్యతి తత్వజ్ఞానంలో బ్రాహ్మణ క్షత్రియ భేదాలు ఏమి అయ్యో బ్రాహ్మణ పుట్టుకు పుట్టేవే బ్రాహ్మణ పుట్టుకు పుట్టాం బ్రాహ్మణుని కాకుండా అయిపోతే ఏదో అయిపోతాం పరబ్రహ్మ బ్రాహ్మణుడు కాదు క్షత్రియుడు కాదు అని భయపడతాడు తీరా ఇంత బ్రాహ్మణ పుట్టుగా పుట్టి బ్రాహ్మడు కాకుండా ఏదో అవినా ఆత్మ అవర్ణాశనమేమేమైపోతామేమో అని భయపడుతుంది చాలా భయపడుతుంది అదే ఆనందగిరి రాశం రాయడమే కాదు అనుభవంలో కూడా ఉంది నేను ఒక ఆయన ఎరువుతాను ఆయన వేదం చదువుకున్నారు కర్మకాండ ప్రధానమైన ఆయన జీవితంలో ప్రతిజ్ఞ చేసుకున్నారు నేను సన్యాసి ముఖం చూడమే ఎందుకంటే సన్యాసి ఏమిటి వాడు పుట్టింది బ్రాహ్మడుగా పుట్టినా సన్యాసం పేరుతో కర్మలు మానేశాడు కదా తద్దినం పెట్టడు తండ్రికి తద్దినం పెట్టడు తల్లికి తద్దినం పెట్టడు తండ్రి చచ్చిపోతే పక్కనే ఉండి కూడా నిప్పు పెట్టడు అలా నిలబడతాడు ఒక ఆశ ఏమో భుధం నిలబడతాడు ఏమిట్రా అంటే అంతా ఆత్మ అంటాడు కాతే కాంతా కస్తే పుత్రహా ఇవన్నీ సంబంధాలన్నీ నిత్యం కావంటాడు ఈ సన్యాసి ముఖం నేను చూడను సన్యాసి నా దగ్గరికి రావక్కర్లేదు ఆయన డబ్బున్నాయన దక్షిణలో వేయిచివా సన్యాసికి నేను భోజనం పెట్టను కాబట్టి ఎందుకంటే భయం తత్వజ్ఞానా బిభ్యతి ఇర్థ యోగి నో బిభ్యతిస్ కర్ములు ఉన్నారే వీళ్ళు ఈ ఆత్మస్వరూపం వల్ల భయపడతారు ఈ అస్పర్శయోగం వల్ల భయపడతారు ఎందుకని అయితే దీంట్లో భయం ఏం లేదు అసలు సర్వభయవర్జితాద్ అసలు అపీ అపి ఆత్మస్వరూపంలో సకల భయములు నివారణ అయిపోతాయి అయినా అటువంటి సర్వభయ నివారణ అయినటువంటి ఆత్మస్వరూపం వల్ల కూడా వీళ్ళు భయపడతారు ఎందుకు భయపడతారు ఆత్మనాశ రూపమిమం యోగం మన్యమానాహ ఈ యోగము ఈ అస్పర్శయోగము ఇది ఆత్మనాశానికి వచ్చింది ఎందుకంటే ఆత్మ అంటే ఏమిటి ఈ దేహము బ్రాహ్మణుడు క్షత్రియుడు భార్య భర్త ఈ అమ్మాయికి భర్త ఆ ఇవన్నీ ఆత్మ ఇప్పుడు అస్పర్శయోగం పెట్టారనుకోండి ఇవన్నీ ఏమవుతాయి కొట్టుకుపోతాయి ఇంకేం మిగిలింది ఏం మిగలేదు బ్రహ్మే ఆత్మే బ్రహ్మైపోయిందంటే ఇంకా వీడి జీవుడు కర్త కాదు భోక్తా కాదు పైగా పోనీ కర్మ ఏదైనా చేస్తాడంటే కర్త కాదు పోనీ వీడు మోహం ఇచ్చా కర్మ చేయకపోతే చేయకూడదు కొంచెం సుఖమేనా భోగాన్ని అనుభవిస్తాడంటే భోక్తా కాదు ఇంకా ఏం మిగిలింది బూడిగా ఆత్మనాశ్యం అని భయపడతారు అలా భయపడతారు కాబట్టి మోక్షం ఎవరికి వస్తుందని అడుగుతాడు ద్వైతి ప్రశ్న మోక్షం ఎవడికి వస్తుంది ఎవడికి జీవుడికే వస్తుందా మోక్షం అని అడుగుతాడు అంటే మరి తీరా మోక్షం వచ్చాక జీవుడు ఉంటాడా ఉండడా అంటే జీవుడే లేకుండా పోతాడు అనమాట ఏమిటండి అలాంటి మోక్షం ఏమిటి అని ఒక ప్రశ్న ఇంకో ప్రశ్న ఉంది ఏమంటే వీడికి మోక్షం వచ్చేసింది అనుకోండి మోక్షం వచ్చిన తర్వాత ఆ మధురాతి మధురమైన మంత్రం హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే అరే మధురాతి మధురమైన మంత్రాన్ని చేతిలో చిరతలు పట్టుకుని బృందావనంలో ఆ శ్రీకృష్ణుడిని స్మరిస్తూ మధుర భక్తితోటి ఆ మంత్రాన్ని స్మరించడానికి ఉంటుందా ఉండదు కదా ఉండదు ఎందుకంటే వీడేవే శ్రీకృష్ణుడై కూర్చుంటే ఇంకా వీడవే మంత్రం స్మరిస్తాడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే నీ అద్వైతం నాకొద్దు నీ బ్రహ్మ నాకొద్దు నేను ఈ అద్వైతము బ్రహ్మ అయిపోవడం కంటే బృందావనంలో నక్కనై పుట్టడం మేలు అని చెప్పేసి ఒక శ్లోకం ఒకటి రాసేడు ద్వైత అయిన ఒక బృందావనే శృగాలత నక్కగా పుట్టినా పర్వాలేదు కనీసం శ్రీకృష్ణుని నడిచిన ధూళిలో మళ్ళీ నడవగలుగుతాను నీ అద్వైతం పేరు చెప్పి బ్రహ్మ కూర్చుంటే మంత్రం లేదు మధురమైనటువంటి కర్మ లేదు భక్తి లేదు ఏమీ లేదు అని వర్ణన ఇది అభయే భయదర్శిన ఎలా ఉంటారు ఇవన్నీ రాసిపెట్టుకున్నారు వాళ్ళు మీరేమో అవుతున్నారు ఇదంతా చాలా అనుభవానికి సంబంధించిన శాస్త్రం ఈ సమాజంలో ఇంతటి అజ్ఞానము ఉన్నది అన్ని కాలాల్లో ఉంది భయం కురు భయపడతారు ఇది అబ్నార్మల్ అంటారు ఈ అస్పర్శయోగము ఇది అబ్నార్మల్ అంటారు మరి నార్మల్ ఏమిటిరా వాడి కోరికలు వాడి భయాలు వాడి ఆసక్తి లంపటత్వము ఇదంతా నార్మల్ ఐటళ్ళు మనకున్న కోరికలు మనకున్న భయాలు మన జీవితంలో ఉన్న ఘర్షణ కాన్ఫ్లిక్ట్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అవుటర్ కాన్ఫ్లిక్ట్ మనం బయట వాళ్ళతో దబలాడుతూ ఉంటాం మన హృదయంలో మనలో మనకు ఒక ఘర్షణ నడిచిపోతూ ఉంటుంది ఇది ఈ జీవితము ఇది నార్మల్ కానే కాదు మోస్ట్ ఆఫ్ నార్మల్ లైఫ్ వీ లీడ్ నార్మల్ ఏమిటంటే అసలు మనస్సు అనేది ఒకటి ఉందని దానిలో ఏవో సంకల్పాలు పుడుతున్నాయి గిట్టుతున్నాయని అసలు మనస్సు గురించి అసలు మీకు పట్టింపే లేకుండా జీవించటమే యథార్థమైన జీవితం మనస్సు ఆకాశంలో మేఘాలు వెళ్తూ ఉంటాయి అలాగే మనస్సులో ఏవో సంకల్పాలు పుడుతూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి దేంతో ఐడెంటిఫై అవకుండా he desires fierce struggles stripes conflicts ev emi lekunadaga ala denni pattukokundaga denni vidichi pettakundaga pan katukune denni oppose cheyakundaga denni support cheyakundaga nenu support chestarandi indanto kuda mithya jagattu deenlo support cheyalasindhe unde alaga aa ala sparshanga tavraku meeda neetipotlu laga ala undipodam that is the only way of doing things that is the right way మనకు మళ్ళాగా సంసారంలో పడిపోయి కనుక పూర్తిగా దూకేసి ఆ బురదంతా ఒంటికి పట్టించేసుకుని అదంతా నెత్తికెత్తేసుకుంటూ ఇది ఏమీ సరైన పద్ధతి కాదు భయం కొడుగ అభయస్మిన్ భయదర్శిన ఈ అభయ ఆత్మతత్వమునందు భయాన్ని దర్శిస్తారు మీకు ఇంకో రహస్యం చెప్తా మీరు కనుక ఏదైనా కోరికలు పెట్టుకుంటే ఏవైనా భయాలు పెట్టుకుంటే ఇది వాస్తు భయం లేకపోతే గ్రహ భయం లేకపోతే ఈ కొడుకు పెళ్ళి లేకపోతే కూతురు మరొకటి లేకపోతే మనవడికి ఏదో ఇది ఇలాంటి కోరికలు ఇలాంటి భయాలు పెట్టుకుంటే అవి ఏం ఆ కోరికలు భయాలు నేను దృష్టాంతంతో చెప్పాను అవి అప్లై అవ్వకపోవచ్చు మరేవైనా ఉండొచ్చు సో ఈ కోరికలు ఈ భయాలు పెట్టుకుంటే ఆల్ ఇన్నర్ డీపర్ ఎక్స్పీరియన్స్ ఆత్మానుభవము ఆత్మసత్యానుబోధాన్నది పూర్తిగా బ్లాక్ అయిపోతుంది అది రాదు అది బ్లాక్ అయిపోతుంది తర్వాత మనస్సు ఏ ఇది కావాలి అది కావాలని ఒక కోరిక పెట్టుకుని దేన్ని పొందాలని ప్రయత్నిస్తుందో అది వ్యర్థం దాంట్లో ఏమీ విలువ ఉండదు అంటే ఏది కోరుతుందో తెలిసి ఏమి తెలియక్కల్లా నీ మనస్సు చేత కోరబడేది ఏదైనా కూడా వ్యర్థమే నీ మనస్సు దేనికి భయపడుతుందో దానికి భయపడాల్సిన అవసరమే లేదు ఈ విధంగా మనము ఈ కోరికలు భయాల వల్ల హయ్యెస్ట్ హ్యాపీనెస్ గ్రేటెస్ట్ ఫ్రీడమ్ దాన్ని మనం కోల్పోతూ ఉంటాం కాబట్టి డిజైర్లెస్నెస్ అండ్ ఫియర్లెస్నెస్ అలా ఎవడైతే నో డిజైర్స్ అండ్ నో ఫియర్ డోంట్ సపోర్ట్ ఎనీథింగ్ డోంట్ అపోజ్ ఎనీథింగ్ అలా అస్పర్శ యోగంలో ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే ఆ బ్రహ్మా నిష్టను పొందగలుగుతాడు ఇంకా ఈ శ్లోకాన్ని రేపే పూర్తి చెద్దండి అని ఓం పౌర్ణమ పౌర్ణమి పూర్ణాత్ పౌర్ణమే పూర్ణ